గొప్ప దేవ సర్వృష్టికర్త సర్వాధికారి జీవంగల దేవ జీవాధిపతి రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవ ఏసయ మహారణ కర్త గొప్ప దేవ సర్వృష్టికర్త ప్రభా ఆకాశాన్ని భూమిని సృజించిన మహా గొప్ప దేవుడు వేసు ప్రభా మీకి కలినని వందనాల ప్రభా ఏసీ నామం ఎత్తుకొన్ని ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్న ప్రభా దేవా మీకు వందనాలనైనా సృష్టికర్త సర్వాధికారి మీకెంతో లెక్కలిన నిబంధనలు ప్రభా రాని బిడ్డలను మీరు త్వరగా రప్పించండి ప్రభా వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి మీ యొక్క కృప చేత మీ యొక్క కనికరం చేత ప్రభా గొప్ప మీరు మాకు దయచేయండి ప్రభావికర్తయ మీకే యుగ యుగంలో మహిమ కలిగిన గాక వైరస్ చూపిస్తుండగా ప్రభా మా మీద చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాల ప్రభా మా మీద చూపిస్తున్న కనికరం బట్టి మీకు వందనాలు ప్రభా పరిస్థితుల సర్వోన్నత దేవ మీకు రకై తీర్మానం చేసుకునే ఈ జీవితాన్ని ప్రవ్వా మీరు కాపాడుతున్న విధానం బట్టి మీద మీరు ఆక్రతి తోర్లో ఉంది ప్రభ అందరం సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ఈ వైరస్ బయటపడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావాళ్ళకి ఏసేయా విడుదల మీరు కలిగించే రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభా కృప చూపించండి అయ్యా ఏసేయా మీ విధాయగల చూపులను మీకెంతో వేలది వందనాలు ప్రభా చేస్తున్నాం తండ్రి నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందనా ఓకే ఓకే సార్ పాట పాడదాం సియోలు ప్రకాశించున్నావు నాపై నుండి నీవు ప్రకాశీ చుతున్నాగునా సమాధానమీ సదా కాలమో నడి పించు చున్నా కీర్తికై సీయోనులో మహోనటుడా నడి పించు చున్నా కీర్తికై సీయోనులో మహోనతు నిర్దోషమై నార్గములు నాంతరంగమున ధైర్యమునిచి నిర్దోషమైన మాగములు నాంతరంగమున ధైర్యమునిచి నీసన్నిధిలో నూతి ఉన్నత విజయమునిచితి నీ సన్నిధిలో నను నిలిపి ఉన్నత విజయముని చిటివి నీ ఆశలు నెరవేరుచకు నీ తిట్టము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు నీవు విడువవు నను ఎడబాయవు స్లో నుండి నీవు ప్రకాశీ చు చున్నాపైలో నీవు ప్రకాశించు చున్నాపై సమాధానమీ సదా కాలమో నీతో నడితీచుచున్నావునికీర్తికై స్లో మహోదాయ్యా నడిపించుచున్నా కీర్తిక శ్రీయోలో మహోనతు డాషయాయందు దృష్టి నిలిపి నిస్నేహబందముతో ఆకర్షించి నాయ దృష్టి నిలిపి నిస్నేహబందముతో ఆకర్షించి కృపవరములతు నను నించి సత్యసాక్షిగా మార్చితివి మాచుతీ కృపవరములతు నను ని సత్య సాక్షిగా నీ మను పొందుకుని నీ ప్రేమను నింపుకుని ఈ తను ప్రతినిత్య నేను ఆరాధించు అనుక్షణము sriyo nulo nundi neevu prakashichu chunnavu na pai sriyo nulo nundi neevu prakashichu chunnavu na pai samadanamai sada kaalamo neeto nadipichu chunnavu neete pripai sriyo nulo మహోనతుగాయ్యా నడిపి చున్నా కీర్తిపైనులో మహోనతుగాయసయ్యా నీ దివ్యమైన మహిమను పరలోకమందుని సూచిదను నీ దివ్యమైన మహిమను పరలోకమందుని సూచిదను లో చేసుకొని అతి భాష్మ బిందువు తుడిచెదవు నీ కౌగిలిలో చేర్చుకొని అతి భాష్మ బిందువు తుడిచెదవు నీ మాటల మతరంధమును మర పురాణి అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను లో నుండి నీవు ప్రకాశించుతున్నావు నాపైనులో నుండి నీవు ప్రకాశించుతున్నావు నాపై సమాధానమై సదాకాలము నీతో నడిపి నీ లేదన్నా సరే సూత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వ శక్తి మంతడానికి వందాలేసయ్య భూమి ఆకాశాన్ని సముద్రాన్ని ఒకటి సమస్తమును సృష్టించిన గొప్ప దేవానికి వందాలేసయ్యా ఇక మధ్య కనసంలో ప్రభావ మీ వాక్యమే ధ్యానిస్తున్నారుగా ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీ నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించండి సమస్తం కొట్టివేయండి ప్రభావ నా మీ సాయం మాకు మీ ఆత్మతో నటించి వాక్యం ద్వారా మీరు మా అతను మాట్లాడమని ఇసుక్రీస్తావుల ప్రశ్నంత అంది ఆమెన్ ఆమెన్ హలియా యశ గ్రంథంలో నుంచి నిన్న ఒక వాక్యం మనం చూస్తున్నాము యశ గ్రంథము యశ గ్రంథం ముప్పై ఒకటో నిన్న వాక్యం ముప్పై ఒక మనం చూసినాము కాబట్టి మన ముప్పై ఒకటో మనం చూస్తున్న ఒక వాక్యం తీసుకుంటున్నాము కాబట్టి ఈ వాక్యము దేనికి సంబంధించింది అన్నప్పుడు ఆ దేవుని బిడలు లోబడిన వాళ్ళు అనే వాక్యం చెప్తుంది యహోవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచనే చేయుదురు చూడండి దేవుణ్ణి అడగకుండా ఈ లోకం చూడండి ఒక విషయం అర్థం చేసుకోవాలంటే పాపమునికి పాపము శ్రమ కూర్చుకుంటున్నారంట చూడండి లోబడిని పిల్లలకు శ్రమన్నప్పుడు లోబడటం అంటే దేవుని మాటను దేవుని అతిక్రమమును వాళ్ళు ఏం చేశారంటే మీరేండు ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని తర్వాత చూడండి ధర్మశాస్త్రము లేనప్పుడు దేవుని యొక్క వాక్యం లేనప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆ పాత కాలంలో కూడా మలాకి గ్రంథం వచ్చేంత టైంకి చివరి వరకు అప్పటి వరకు ధర్మశాస్త్రం ఉంది కానీ ధర్మశాస్త్రం ఉన్నా కానీ వాళ్ళు అంత భయంకరంగా వాళ్ళు తిరుగుబడతానం చేసి దేవునికి విరోధంగా పాపం చేసి పిచ్చి పిచ్చి వాటిని అన్నింటిని వాళ్ళు బల్లర్పించి యాజకులు సైతం వాళ్ళు భయంకరంగా వాళ్ళు ఆ పతనం మనం చూస్తాం అక్కడ కాబట్టి యాజకులే వాళ్ళు ఆ రీతిగా దేవుని నుంచి తొలగిపోయినప్పుడు మిగతా సామాన్యమైన ప్రజల సంగతి ఏం కావాలా కాబట్టి అంత భయంకరంగా జీవించాలని విషయం చెప్తుంది కానీ ఈ కాలంలో మనం చూసినప్పుడు దేవుని రాకడ దినాల్లో ఎంత భయంకరంగా ఉంటుంది ఆ దినములు అంతము సమీపించకూలది మీరు స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థన చెట్టుకు మెలుకోగా ఉండమన్నాడు కాబట్టి ఇక్కడ లోపడకపోతే ఏమైతే చూడండి ఇసాల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశాల నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అక్కడ గద్ద రెక్కల పైన నేను మేము మోసుకొని నా ప్రజలని నా బిడల్ని అని దేవుడు ఆ రీతిగా ఆయన సంబోధి అక్కడ అంతగా దేవుడు ఇస్రాల్ ప్రజలను ప్రేమించి ఆయన ఆ దాస్యం నుంచి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చింది కాబట్టి నిన్నటి దినం మనం చూసినాం యశా గ్రంథంలో ఆ ఐదో మనం చూసినాం చూడండి ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నా ఆత్మ నియమింపని దాన్ని సంధి చేసుకుంటారు కాబట్టి సంధి చేసుకోవటం అంటే ఏంటంటే వీళ్ళు ఎవరితో సంధి చేసుకుంటున్నారు అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత లేదే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాలంలో ఆ రాజులు ఐగిప్తుల మీద కోసం వాళ్ళు ప్రయత్నించినారు కాబట్టి దేవుని సాయం అడగాల్సింది పోయి వాళ్ళు ఐగిప్తు సాయం కోరుకున్నారు కాబట్టి ప్రతి దశలో మనకి ఇవన్నీ ఎదురైతే ఉంటాయి కదా కానీ లోకంలో మన శ్రమలో ఉన్నప్పుడు మనం ఏ దేవుని ఎవరు సాయం కోరుతున్నాం మనం ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నామా ఈ లోకాధితమైన సాయం కోసం ప్రయాసపడుతున్నామా దేవుని నుంచి వచ్చేదాని కోసం మనం ప్రయాసపడుతున్నావా అనేది మనం అర్థం చేసుకోవాలా ఏందన్నప్పుడు ఐగుప్తులో ఉన్న ఆ ప్రజలు వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తులోకి ప్రయాణం అయిపోదాం అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో సంధి చేసుకున్నారు కాబట్టి దేవునికి ఇష్టం లేదు అది ఎందుకంటే దాని నుంచి దాని బానిసత్వం నుంచి నేను బయట తీసుకొస్తే మళ్ళీ తిరిగి ఎట్ల పోతూ ఐగుప్తు దేశానికి వాళ్ళు అట్లా ప్రయాణం అయిపోయి వాళ్ళ సాయం కోటానికి యూదా ప్రజలంతా వాళ్ళంతా కూడా ఆ నివాసులంతా ఇరిశలం నివాసలంతా అంతా ఆ రీతిగా వాళ్ళు చూస్తున్నారు అందుకే ప్రవక్తతోనే దేవుడు ఏం చూడండి వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమిపే సంధి చేసుకుందరు వారు నా నోటి మాటల విచారణ చేయక ఫరోబలం చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణొచ్చుటకును ఐగుప్తులకు ప్రయాణం చేయుదురు అంటే ఐగుప్తుకు ప్రయాణం చేస్తున్నారు అంటే ఐగుప్తుకి వాళ్ళు వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళు చూడండి ఎప్పుడైతే మన మన సాంగత్యం మన మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరితో సాహసం చేయాలా అనేది మనం అర్థం చేసుకోవాలా మనం ఎవరితో సాయం చేసుకుంటున్నాం మనం ఎవరితో సంధి చేసుకుంటున్నాం మనం చూడండి మనం ఎవరితో సంధి చేసుకుంటున్నాం ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం దేవునితో మనం నిబంధన చేసుకున్న వాళ్ళం కదా మనం ఆయనతో మనం నిబంధన చేసుకున్న వాళ్ళం ప్రభుతో మనం నిబంధన చేసుకున్న వాళ్ళం కానీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరుద్ధంగా తిరుగుబడతనం చేసి దేవుడు చెప్పనివన్న విషయాలు వాళ్ళు ఏం చేశారు అంటే ఐగుప్తు మీద పోయి సాయం కోరకడానికి వాళ్ళు బయలుదేరిండ్రు అది చాలా భయంకరమైన ఆ విధానంగా ఉంటది చూడండి వాళ్ళు ఐగుప్తు ఆ వాళ్ళని శరణు అంటే వాళ్ళని వేడుకుంటున్నారు పోయి జీవం గల విడిచిపెట్టి ఈ లోకాన్ని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు వాళ్ళు చూడండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనమే వాళ్ళు కోరుకున్నారు వాళ్ళకు మా సొంత ప్రయోజనం వాళ్ళే కోరుకున్నారు అన్నట్టు కాబట్టి ఎందుకు దేవుడు ఆ రీతిగా వాళ్ళని ఆ రీతిగా ఉందరు పరో కలుగు బలము మీకు అవమానకరం అగును చూడండి పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తు నీడను శరణుష్టకు సిగ్గు కలుగును అంటే వాళ్ళ ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు మీకు ప్రయోజకులు కారు ఏ రీతి గురగానే ప్రయోజకులు అనే విషయము అక్కడ చెప్తుండ చూడండి ఎందుకు ఆ రీతిగా చెప్తున్నప్పుడు చూడండి వాళ్ళు ఏం చేసినంటే ఆ సంధి చేసుకున్నారు వాళ్ళతోటి సంధి చేసుకున్నారు సంధి చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ వాళ్ళ బలం మీద ఆధారపడి వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ప్రవక్తితోని మాట్లాడుతున్నారు ఇదిగా కాబట్టి దాని వల్ల ఏం నష్టం జరుగుతున్నప్పుడు చూడండి వాళ్ళు వాళ్ళ జీవితము వాపసు చేసుకున్నారు అంటే రిటర్న్ చేసుకున్నారు మళ్ళా మూడవ వచనంలో ఫారో కలుగు బలము మీకు అవమానకరముగును ఐయుప్త నీడను శరణాలు సిగ్గు కలుగు యాకోబను వారి అధిపతులు సోయరుల్లో కనబడినప్పుడు వారి రాయబారులు అనేసులో అనే శిశువులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కడకు రాక ఏ సాయం లే ఏ సాయంకైనానూ ఏ ప్రయోజనంకైనా పనికిరాక సిగ్గునో నిందయో కలుగుతాయో ఆ చెనుల విషయమై సిగ్గుపడుదురు చూడండి కాబట్టి వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు అవమానం కలిగింది అనే విషయం అక్కడ చెప్తున్నారు కానీ వాళ్ళు చూడండి అందుకే దేవుడు మాట్లాడుతున్నక్కడ చూడండి దక్షిణ దక్షిణ దేశంలో ఉన్న క్రూర ముగలను కూర్చున్న దేవక్తి సింగి సింహములను పాములను తాపకరమైన మిడునాగులను నున్న మిక్కిలి శ్రమ బాధలు గల వారు గాడిద పిల్లల అలా వీపుల మీద తమ ఆస్తిని ఒంటెలను మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయం చేయలేని జనం యొక్కకు వాటిని తీసుకొని పోవదురు అంటే చూడండి అంత వాళ్ళు వాళ్ళు పోయేది ఎక్కడ భయంకరమైన తాపకరమైన మిడునాగులు అంటే భయంకరమైన ఆ గుంపులకు వాళ్ళు ఆ సింహం నోట్లోకి పోతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు తెలియకుండానే అంటే వాళ్ళు ఎంతగా మోసపోయినరు అనే విషయం అక్కడ చెప్తున్నారు కాబట్టి యుగ సమర్థులు కూడా అట్లనే మోసపోతారు మనుషులు ఆ కాలంలో ఇస్రాలు మోసపోయినారు కాబట్టి యుగ సమర్తులు అందరూ కాబట్టి అందుకే మనం ప్రత్యక్షణ మనం జాగ్రత్తగా ఉండాల మనం అవిశ్వాసులతో మన జోడుగా ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం చూడండి మీరు వారికి వేరుగా ప్రత్యేకంగా జీవించమన్నాడు విగ్రహ విగ్రహములకు దేవుని మందిరంతో పొత్తే ఎంది అవిశ్వాసులతో జోడు ఎక్కడ అని అక్కడ చెప్తున్న కొరిందులు వచ్చిన ప్రత్యేక రెండో కొరిందులు కాబట్టి మనం ఎవరితో మన సావసం చేయాలా అనే విషయం మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయమైన నువ్వు సాహసం చేస్తే నువ్వు ఆత్మీయమైన విషయాలు తెలుసుకుంటావు కాబట్టి ఈ లోకంలో ఉన్న చేస్తే ఈ లోకాధితమైన బుద్ధులే వస్తాయి అన్నట్టు కాబట్టి అందుకే మనము ప్రతి ఆత్మను మనం వివేచించాలా అనే విషయం చెప్తాం కానీ వీళ్ళు వివేచన పోగొట్టుకున్నారు ఇస్రాయల్ ప్రజలు ఐగిప్తుండ మనల్ని ఆశ్రయించడం ఏంటి చూడండి అందుకే అంటాడు మీరు బబుల నుంచి త్వరగా పారిపోమనడు ఎందుకంటే ఈ లోకమంతా బబులో లాగానే ఉంది కదా బబుల చేత ఉంది ఈ లోకమంతా కానీ మళ్ళా తిరిగి వాళ్ళు ఐగిప్ప దేశాలు ప్రయాణమైపోతున్నారు చూడండి మన బైబుల్లో మనకు మూడు మూడు సార్లుగా ఒకడు ఎరుకోని విడిచి ఎరుశలేముని విడిచిపెట్టి ఎరుకో పట్టడానికి పోతాడు ఒకడు దొంగల చేత చిక్కబడినట్టు మనం చూస్తాం వాక్యం తర్వాత ఆ ఎలిమే లేకు బెత్నహేము నుంచి మళ్ళీ ఎరుకో పోతాడు వేరే దేశానికి క్షేత్రమే మోయాబ దేశానికి పోతాడు చూడండి అంటే చూడండి ఇది అన్ని మనకు జరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళు ఐగిత్తు నుంచి దేవుడు బయటకు తీసుకొస్తే మళ్ళీ తిరిగి ఎక్కడ పోతుండో జీవను గల దేవుని విడిచిపెట్టి మళ్ళా ఐగిత్తు దేశాన్ని బయలుదేరుతున్నారు ఇవన్నీ మూడుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంకా బైబులు చాలా ఉన్నాయి కానీ ఎందుకు పోతున్నారు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాళ్ళకి ఆ దేవుని మీద విశ్వాసం లేదు వాళ్ళు అవిశ్వాసులుగా గుడ్డివారిగా తయారైపోయినారు దేవుని దేవునితో పాటు ఆయన అద్భుతాలు చూసి ఆయన ఆశ్చర్యకారాలు చూసి ఎన్నో మేలు చూసినారు ఆ అరణ్యంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిండు కానీ వాటి అన్నిటిని మర్చిపోయి తిరిగి మళ్ళీ వాపసు ఎక్కడ పోతారంటే ఐగు దేశానికి ప్రయాణం అవుతున్నారు ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ఈ చివరి కాలంలో కూడా మనం కూడా చూడండి అనేకులు శ్రమల కాలంలో అనేకులు అభ్యంతర పడుతున్నారు అంట ఒకరినొకరు అప్పగించుకుంటారు అలాంటి టైంలో మనం ఉంటున్నాం కానీ ఎంత శ్రమలు వచ్చినా కానీ ఎన్ని ఎన్ని శోధనలు వచ్చినా కానీ మనం మటుకు ఐదు మనం పోము ఆ బబులకి మనం పోము మనం పోయే మార్గము అది ఇరుకైన మార్గం అది దేవుడు మనం చూపించిన మార్గం ఆ మార్గంలో నుంచి మనం పోతూ ఉండాలి ఎన్నో శ్రమలు వస్తాయి మనం ఎప్పుడు కూడా యూటర్న్ తీసుకోం కానీ ఈ లోకంలో చాలా కైస్తవులు మనం ఎంతో యూటర్న్ తీసుకుంటారు ఈ శ్రమలుగుండతున్న ఈ కష్టాల్లో మనం ఏం అనుభవించాలని చెప్పి వాళ్ళు సమర్థించుకొని వాళ్ళు అక్కడ ఆగిపోయి కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ పాప జీవితం పాప జీవితం పోయి వాళ్ళ పాపని పాపని జమ చేసుకుంటున్నారు అందుకు వాళ్ళు లోపడతలేరు దేవుని దగ్గర చేస్తలేరు దేవుని నియమించిన దాన్ని వాళ్ళు సంధి చేసుకొని వాళ్ళు దేవుని ఆత్మ వివేచింపని వాటిని వివేచించే వాటిని విడిచిపెట్టి వాళ్ళు వాళ్ళ సొంత తలంపులతోని మళ్ళా తిరిగి ఐగుప్తి దేశానికి వెళ్తున్నారు సరే వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు విషయం మనం అక్కడ చూస్తాం కాబట్టి చూడండి ఏడో విష ఏడో ఏడో వచనంలో ఐగుప్తి సహాయము పనికి మా అందుచేతను ఏమీ చేయక ఓరకుండా గపాలు మారి అని దానికి పేరు పెట్టవరు కాబట్టి దాని ఏ సహాయం లేదు అన్నట్టు చూడండి ఎంత మోసకరమైంది చూడండి కాబట్టి అందుకే మనం ప్రతి క్షణం మనము దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడే మనకి ఇవన్నీ మనకు అర్థమవుతా ఉంటాయి ఎందుకంటే దేవుడు ఎందుకు ఇష్టాల ప్రతి గురించి చెప్తున్నాడు చివరి కాలంలో అనేకులు అభ్యంతర పడతారంట వాళ్ళు అభ్యంతర పడతారు ఖచ్చితంగా ఏ రీతిగా మనం చూస్తాం కదా ఎక్కడ చూస్తాం హెబిల్ రాసిన పత్రికలో హెబిల్ రాసిన పత్రిక హెబిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం చూడండి మూడో అధ్యాయంలో ఇక్కడ ఒక వాక్యం చెప్తుంది చూడండి ఆరో వచనంలో ఏడో వచనంలో మరియు పరిశుద్ధాత్మ ఇలాగూ చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దము విధినేడలా అరణ్యములో శోధన దిన కోపము పుట్టించినట్టు కోపము పుట్టించినట్టు మీ హృదయములను కఠిన పరుచుకుని పరుచుకునకుడి నలభై సంవత్సరములో నా కార్యమును చూసి మీ పితరు పరీక్షించి శోధించి చూడండి నలభై సంవత్సరాలు దేవుడు అరణ్యంలో నడిపించినప్పుడు వాళ్ళు ఎంతగానో దేవుని శ్రమ శోధించిండు అనే విషయం అక్కడ చూస్తున్నాం ఎన్నో కార్యాలు చేసిండు ఎన్నో అద్భుతాలు చేసిండు వాళ్ళకి మంచి ఆహారం దేవుడు ఇచ్చిండు వాటి వాళ్ళు విడిచిపెట్టి మళ్ళా తిరుగుబట్టం చేసి మేము తిరిగి మేము దేశానికి వెళ్ళిపోతాం అని వాళ్ళు ప్రయాణం ఈ రోజు కూడా చాలా మంది అట్లనే ఉంటారు ఒకప్పుడు ఆత్మీయంగా జీవించి సంపూర్ణంగా దేవుల్లో పరిపక్వం పొంది ఆత్మలో ఎదిగి తిరిగి మళ్ళా ఐకికమైన విచారాల చేత శోధనల చేత వాళ్ళు పట్టబడి మళ్ళా తిరిగి వాళ్ళ మళ్ళీ ఆత్మీయ స్థితిని కోలు కోల్పోయి మళ్ళా తిరిగి వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు ఆ ఈ లోకంలో పడినట్టు మనం చూస్తాం కాబట్టి అందుకే పౌలు ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు కాబట్టి ఎందుకు పౌలు కొత్త నిబంధనలు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆ రీతిగా జీవించినారు కానీ తిరిగి మన కాలంలో కూడా అవి జరుగుతాయి అని తెలుసు వాక్యం కానీ ఈ ఈ యుగ సమాప్తిలో ఎన్నో టైలు మనము ఎంత జాగ్రత్తగా జీవించాలా అనే విషయం చెప్తున్నక్కడ పదో వచనంలో ఆయన నేను ఆ తరము వారి వాళ్ళన విసుకి వీరెల్లప్పుడూ తమ హృదయములను తప్పిపోవచ్చున్నారు హృదయ ఆలోచనలతో తప్పిపోవచ్చున్నారు వారు నా మార్గం తెలుసుకోలేదు చూడండి వాళ్ళు ఎల్లప్పుడూ చేస్తుంట వాళ్ళు హృదయ ఆలోచనతోనే కానీ వాళ్ళ హృదయాలలో దేవుని వాక్యం లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ హృదయంలో దేవుని ఆత్మ నియమింప వాటిని సంధి చేసుకొని పాపానికి పాపం జమ చేసుకున్నట్టుగా వాళ్ళు దేవుని దగ్గర విచారణ చేయకుండా ప్రార్థన చేయకుండా దేవుని గురించి ఆయన ప్రణాళిక ఏందో ఆయన చెప్పిన మా ఏంది అనేది గ్రహించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత తలంపులతో సొంత ఆలోచనతోని వాళ్ళు పోతున్నారు అందుకే ఐగుప్తు ప్రయాణం అయిపోతారు ఈ లోకంలో తిరిగి మళ్ళా ఐగుప్తు అంటే బానిసత్వాన్ని సాధిష్యం కదా మళ్ళా బానిసత్వంలో కాడికొని చిక్కబడుతున్నారు వాళ్ళు దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చిండు కానీ ఆ నియమంలో తీరు నిలకడగా ఉంటే నీకు నీకు స్వాతంత్రం ఉంటది కానీ ఆ స్వాతంత్రాన్ని నువ్వేం చేయాలా మళ్ళా దాసమైన కాడి కింద చిక్క కొనుకుడి అంటాడు దళితులసిన పత్రిక ఐదో అధ్యయంలో కాబట్టి ఎందుకు చిక్కబడుతున్నప్పుడు ఈ లోకాదీతమైన విధానాలతోని ఈ లోకాదీతమైన ఆశలతోని వాటితోనే మనం చిక్కబడుతున్నాం అందుకే మనం ప్రతి క్షణం మనం చాలా జాగ్రత్తగా జీవించాలనే విషయం మనం చెప్తున్నాం ఎందుకంటే కింద రాసిని చూడండి ఏముంది అక్కడ వీరెల్లప్పుడు తమ హృదయ ఆలోచనలతోనే తప్పిపోతున్నారు కాబట్టి వాళ్ళ హృదయం లేదు వాళ్ళ హృదయం మారాల చూడండి ఈ లోకంలో ఫస్ట్ మారాల్సింది ఏంటంటే మార్మోన్స్ ఎక్కడ ఫస్ట్ ఎక్కడ పుడతాయి అంటే నీ హృదయంలో పుడుతుంది నీ హృదయంలో పుట్టినప్పుడే నువ్వు మార్పు జంతవు నీకు మార్మోన్స్ వస్తుంది నీ హృదయంలో ఫస్ట్ అది అది అది తయారు కావాల నీ హృదయంలో తయారైనప్పుడే నీకు మార్మూన్స్ కలుగుతుంది నీకు ఆ తలంకి నీ హృదయంలో అది అది తయారు కాకపోతే ఎప్పుడు కూడా నీకు మార్మూన్స్ రాదన్నట్టు కాబట్టి అందుకే అంటాడు హృదయము ఎంతో భయంకరమైన వ్యాధి ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడంటాడు కాబట్టి వాళ్ళ హృదయంలో తప్పిపోతున్నారంటే ఎందుకు తప్పిపోతున్నారు అనేకులు అంటే వాళ్ళ హృదయం సరిగా లేదన్నట్టు కాబట్టి ఆ హృదయం సరిగా చేయాలంటే సరిగా దాన్ని తెలుసుకోవాలంటే ఏసు ప్రభుత్వ ఎవరు కూడా అది తెలుసుకోలేరు మన ప్రభుత్వ ఎవరు కూడా తెలుసుకోలేరు కాబట్టి ఆ హృదయమే స్వస్థపరచబడాల ఫస్టివ్ ఈ లోకంలో నరహత్యలకు కుట్రాలు పుల్లు కుతంత్రాలు ఒకరి మీద ద్వేషము కోపము ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి వస్తాయి మనుషుల్ని పైన ఉన్నవా మనిషి పైన ఉన్న వాటి అపవిత్ర పరచదు కానీ హృదయం నుంచి వచ్చిన వాటిని వాటి అపవిత్ర పరచు అంటారు ఆ శాస్త్ర పరిశీలతో చెప్పదు ఈశ్ ప్రభు మీరు పైన పల్లె మంచిగా శుభ్రంగా కడుగుతున్నారు కానీ మీరు లోపల అడుగుతలేరు పై పైన కడుగుతున్నారు కానీ లోపల గడుపులేరు అన్నట్టు కాబట్టి ఎందుకు వాళ్ళు తప్పిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళు పైన కడుగుతున్నారు కానీ హృదయం గడుగుతూ లేరు శుద్ధిలాగా భక్తి పరులాగా అనిపిస్తున్నారు కానీ వాళ్ళ హృదయము ఆయనకు దూరంగా ఉంది ఏష గ్రంథంలో మనం చూస్తాం వారు నా ఎడలా చూస్తూ చే భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నాయి మానవుల కల్పితాలతోనే నేర్చుకున్నారు వాళ్ళు ఇట్లా ఆరాధన చేయాలా ఇట్లా చేయాలా ఇట్లా చేయాలని అది మానవ విధులను బట్టి నేర్చుకున్నాయి కాబట్టి అవి నాకు అవసరం లేదన్నాడు వాళ్ళు పెదవులతో నన్ను వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నారు కాబట్టి దేవుడు కోరుకుంటుంది హృదయాన్ని దేవుడు కోరుకునే హృదయాన్ని ఎందుకంటే ఆ హృదయమే అది సరిగా ఉంటే నీళ్ళు సర్వ ఆయన నీలో నివసిస్తాడు ఆయన ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆయన నీ హృదయంలోకి కాబట్టి నీ ఆయన నీ హృదయంలో ఉంటే నీళ్ళు ఎలాంటి పాపం ఉన్నది నీ ఆలోచన నీ తలంపులు నీ ఆత్మీయ జీతం అన్నీ మారిపోతాయి ఏసు మన హృదయంలో ఉంటే ఆయన వాక్యము మన హృదయంలో ఉంటే ఆయన వాక్యక రూపంగా ఆత్మ రూపంగా మన హృదయంలో ఉంటాడు మనకు ఆ సత్యాన్ని ఉన్నప్పుడు మనము ఒక డైరెక్షన్ ఇస్తుంటాడు దేవుడు తన ఆత్మలో నడిపిస్తున్నప్పుడు మంచి మార్గంలో ప్రభు నడిపిస్తూ ఉంటాడు అప్పుడు మనం తప్పిపో మన హృదయం పోదు ఎటుబడితేట పరిగెత్తదు ఎందుకంటే మన హృదయంలో ఏసు కాబట్టి ఆయన నడిపిస్తారు మనలో అన్నట్టు కాబట్టి ఇస్తాల్ ప్రజల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు కాబట్టి అందుకు వాళ్ళ హృదయం పరిగెత్తిపోయింది ఎక్కడ పడితే అక్కడ చలించిపోయింది వాళ్ళు అయ్యో ఏమైపోతుందో అని చలించిపోయినరా లేదా ఐగిపో దేశాల నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళు వాళ్ళు వెనక శక్తులు ముందు సముద్రం ఉంది మధ్యలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఏం చేశారంటే భయంకరంగా ఆ మీద సనిగినారు వాళ్ళు ఆ ఐగిపు దేశంలో ఉన్నా బాగుండుని మంచిగుండు మాకు ఇప్పుడు ఏంది మాకు ఇంత కష్టం ఇంత బాధ అని చెప్పి వాళ్ళు మూష మీద చనుగుతున్నారు దేవుడి మీద కూడా శనిగింటు వాళ్ళు చూడండి ఇది మనకు ఆత్మీయ పోరాటం ఇరుకు మార్గం శ్రమల కాలం కదా కాబట్టి ఈ కాలంలో మనకి ఇవన్నీ ఎదురైతా ఉంటాయి కాబట్టి నీ హృదయం మటుకు దేవుడి నుంచి తొలగిపోవద్దు నీ హృదయం ఆయన నుంచి తొలగిపోతే ఘోరమైన వ్యాధి కలదది కాబట్టి అనేకమైన క్రూరముగాలు వచ్చి మన హృదయంలో కూర్చుంటాయి అందుకే యశ్ ప్రభు ఆ మత్తైసు ఒక వాక్యం చెప్తాడు ఒక అపవిత్ర ఒక మనిషిని విడిచిపెట్టిపోయిన తర్వాత అది అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు ఎందుకంటే అది అపవిత్రాత్మ అది ఎక్కడ మనుషుల్లో ఖాళీకుంటే అక్కడ దొరుకుతుంది అది తిరుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభుని అమ్ముకొని ప్రభుని సొంత స్వీకరించినప్పుడు ప్రభు హృదయంలో ఉంటే అది రావు ఆయన కంచి ఉంటుంది ఆయన అగ్ని విని ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మన హృదయములో ప్రభువు ఉండకపోతాడో మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకపోతుడో అప్పుడు ఏం చేస్తా అంటే ఆ అపవిత్ర ఆత్మ తిరుగుతూ ఉంటాయి అంట ఏ జీవితంలో మనం చూస్తాం కదా ఎక్కడి నుంచి వచ్చిన సైతాన్ని అంటే నేను అటు ఇటు తిరిగి అనేక ప్రాంతాల్లో తిరిగి వస్తానంటాడు కాబట్టి వాడు తిరుగుతూ ఉంటాడు అన్నట్టు వాడి తిరుగుతూ ఉంటాడు ఎవడని మింగుదామా ఎవరన్నా దూర్దమా ఎవడ అవకాశం ఇస్తానని చెప్పి వాడు తిరుగుతూ ఉంటాడు అన్నట్టు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు కూడా ఆయన వాక్యాన్ని చోటు ఇవ్వలేదు వాళ్ళు అవిశ్వాసులుగా మారిపోయినది అంటే విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు వాళ్ళంతా అందుకు వాళ్ళకి పిరిగితనం వచ్చింది భయం వచ్చేసి అయ్యో ఐగిత్తు దేశానికి పోతే వాళ్ళు మంచిగా ఉంటది కదా మళ్ళీ అడగపోతే ఆ కష్టము నష్టము ఏదో ఒకటి మనం పడదాము ఆ బాధ ఈ కష్టాలు పడేకాడికి అదే బెస్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటాయి ఈ లోకపరంగా కానీ ఇక్కడ మనం చూస్తే ఇస్రాల్ ప్రజలు అన్ని అద్భుతాలు చేసి కూడా వాళ్ళు దేవునికి చోటు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద చేసి దేవుని ఆత్మచేత ఆయన దగ్గర విచారణ చేయకుండా మళ్ళా ఐగిపోతే తెలిసిన కంటే మళ్ళా వారు యూటర్న్ తీసుకున్నారు నీ ప్రయాణం ముందుంది నువ్వు ముందుకు అడిగేసిన గమ్యానికి కానీ మళ్ళా ఆ ఎర్ర సముద్ర వచ్చిందని చెప్పి మనం ఆగిపోయింది రా ఎవడో ఒకడు అవిశ్వాసంలో ఉన్నడని చెప్పేసి అక్కడ ఉంటారు దాతాను నాదాబు వాళ్ళు అంతా ఉంటారు తిరుగుబడతాను చేస్తారు అక్కడ ఎప్పుడు వాళ్ళని మనుషులు రెచ్చగొడుతూ ఉంటారు అన్నట్టు మోస రెచ్చగొడతా ఉంటారు కానీ మోసే అవన్నీ భరించండు సహించండు ఇవన్నీ మనకు తప్పు అన్నట్టు సేవా జీవితంలో మోసే ఎంత భయంకరంగా సరిగిందో వాళ్ళు అంతా సరిగినా గానీ మోసే ఒక దశలో ఆయనకు ఇసుకొచ్చింది ఇసుకొచ్చి వీళ్ళంతా కన్నానా వీళ్ళంతా నా బిడ్డలా నా వల్ల కాదంటే లేదు నువ్వు నడిపించాల్సిందంటాడు దేవుడు మోసేతో చూడండి ఒక దశలో మోషే మోసేమంటాడు మోసే అంటాడు దేవుని తోటి మోసే నువ్వు పక్క జరుగు వీళ్ళు ఈ ప్రజలు ఎల్లప్పుడూ తొలగిపోతున్నారు వీళ్ళందరూ నాశనం చేస్తావు ఒక క్షణంలో నువ్వు పక్క జరుగు అన్నప్పుడు అప్పుడు మోసేం చేసిండు అయ్యో వద్దు ప్రాభ ఈ ప్రజలు నీ ప్రజలు కదా ప్రాభ ఐగిపోయి అంత గొప్ప శక్తితో నువ్వు ఇక్కడ నడిపించినావు నువ్వు మళ్ళా ఆ దేశంగా ఈ లోకంలో ఏమనుకున్నాడు ఈ నామనికి అవమానం వస్తుంది ప్రాభా అని దేవుని దగ్గర పార్దయపడి చూడండి ఒక దశలో మోసే ఈజీగా వచ్చింది కానీ ఒక దశలో దేవుడి దగ్గర ప్రాధాయపడి చూడండి ఫస్ట్ ఆయనకి ఇసుగొచ్చింది ఈయన వల్ల కాదన్నాడు కానీ ఒక దశ ముందుకు నడిపించినప్పుడు మోసే లేదు నడిపించాలన్నప్పుడు ముందుకు అప్పుడు ఆ ప్రజల్లో తిరుగుపడతారని చేస్తే అప్పుడు దేవుని దగ్గర మోసే విజ్ఞాపన చేసింది కాబట్టి అలాంటి టైంలో మనం చూడండి ఒక దైవ జీవిలో ఎన్ని ఎన్ని బాధలు భరించాల ఎన్ని ఎన్ని శ్రమలు అనుభవించాల ఇవన్నీ మనకి తప్పమన్నట్టు ఆరు లక్షల మంది జనాంగాన్ని మోసే నడిపించిండు ఆయన అంతా ఇసుగుపోయిండు ఆయన అంతగా ఇసుగు ఇచ్చుకోకుండా వచ్చినా కానీ వాటి అన్నిటి షేదించుకొని ముందుకు చిన్న జనంతో మనం ఇసుగుపోతామా మన పిలుపుని మనం పోగొట్టుకోగలమా ఎట్టి పరిస్థితులు కాదు ఎందుకంటే ఎవరే ఏదో అన్నారని చెప్పి మనం భయపడద్దు మనం బాధపడద్దు మన ప్రభు మనకి ఏ మార్గం చూపించిండో ఆ మార్గం పట్టుకు మనం పోతూనే ఉండాలా నీ పిలుపుని ఏర్పాటును ప్రతి నీ నాగల నీదే నువ్వు నాగల పై చేయి వేసినా దున్నుకుంటూ ముందు సాగి వెళ్ళిపోవాలా కాబట్టి మోసే ఆ రీతి వేరే వెళ్ళిపోయింది సన్నిగినరు మోసే చిన్న పర్వతం మీద పైన ఒక ఆ పది ఆజ్ఞలు తీసుకొని పైకి వచ్చినప్పుడు కింద అంతా వాళ్ళని దూరం చేసుకొని భయంకరంగా పాపం చేసిన వాళ్ళు చూడండి మోసకి ఎంత కోపం వచ్చిన వాళ్ళ చూడండి ఎంత భయంకరంగా చేసిన చూడండి దేవుని ప్రజలు ఎంత భయంకరంగా జీవించారు అన్నట్టు ఈ ప్రజలంటే అలా అయినా కానీ దేవుడు క్షమించిన కాబట్టి ఈ చివరి టైంలో ఈ విషయం మనకు ప్రభు మనకు జ్ఞాపనం చేస్తున్నాడు ఏముంది అక్కడ వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలతోనే తక్కువది కాబట్టి హృదయం మన హృదయం ఎప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా మన హృదయంలో నుంచి ఎలాంటి చెడు ఆలోచన మనలో రావద్దన్నట్టు దుష్టుడు ఇక్కడి నుంచే నేను నీ పతనాన్ని స్టార్ట్ చేస్తారు వాళ్ళు కాబట్టి వాడు హృదయంలో వా హృదయంలోకి వచ్చినట్టే నీళ్ళు ఆ తలంపులు వచ్చినట్టే హృదయంలో ఉన్నట్టే వాడికి నీ చోటిచ్చినట్టే ఉంటాడు తలంపులు భయంకరంగా కానీ వాటి అన్నిటి మనం ఛేదించుకోవాలా ఎందుకంటే మనకు దేవుడు పిలుపు అలాంటిది అన్నిటినీ మనం భరించాలా అన్నిటిని మనం తాళాలా కాబట్టి మోషే చెప్తున్నాడు ఇక్కడ చూడండి నా మార్గం తెలుసుకోం వాళ్ళు తప్పిపోతున్న ఆ మార్గం తెలుసుకోలేదు ఈ రోజు కూడా దేవుని మార్గం ఎవరు తెలుసుకోలేదు సరైన మార్గం అయింది ఆ మార్గం ఎప్పుడు కూడా ఎవరు కూడా సరిగా తెలుసుకోలే ఆయన మార్గము సత్యం నుంచి అనడని చెప్తూనే ఉన్నాం మనం ఆయన మార్గంలో స్థిరంగా నడుస్తున్నామా అనేది మనం ఒక ప్రశ్నలోనే ఉండిపోతుంది కాబట్టి వాళ్ళు ఆయన మార్గంలో నడిపించలే నడవలే కానీ వాళ్ళ యూటర్న్ చేసుకొని మళ్ళా వాపసు వెళ్ళిపోదు ఎందుకంటే ఇది మా వల్ల కాదన్నారు శిష్యులు కూడా ఆయన అదే కదా ఇది కఠినమైన మాట ఎవరు దీన్ని వింటాడు ఎవరు దీన్ని కానీ అనేక మంది శిష్యులు వెనక తీసి అక్కడి నుంచి ఆ రోజు నుంచి కాబట్టి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అక్కడ వాళ్ళ వైపు చూసి వేసుకో మాట్లాడతారు మీరు కూడా వెళ్ళిపోతారు దేవా మేము ఎక్కడికి వెళ్ళగలం నువ్వే నిత్య జీవం దేవుడు ప్రవా ఆ పన్నెండు మంది శిష్యుల దేవుడు విశేషమైన అద్భుతాలు చేసిండు వాళ్ళని ఆ రీతి కాబట్టి పిలవబడిన వారు అనేకులు ఏర్పరచవాడు కొంతమంది కాబట్టి ఎంతోమంది దేవుడు పిలుచుకున్నాడు కానీ లాస్ట్కు దాన్ని ఫిల్టర్ చేస్తే కొంతమంది మిగిలిపోయినాడు జల్లెడబడితే కొన్ని మిగిలిపోయింది మిగతా అన్ని వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ యుగ సమ్మతులు కూడా అనేకులు దుష్టుడు కూడా వాడు జల్లెడబడుతున్నవాడు మనుషుల్ని జల్లెడబడుతున్న వాడు జల్లిస్తున్నవాడు మనుషుల్ని కానీ వాడు జల్లలో మనం బడం ఎందుకంటే మన ప్రభు మనకు సహాయకుడు కదా మనం ఆయన కంట్రోల్లో ఉన్నాం కాబట్టి మనం ఎవరు కూడా చిక్కబడమన్నట్టు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నంటే ఆ దేవుడు చెప్తుండక్కడ గనక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపాలని చెప్పి చూడండి కాబట్టి నా విశ్రాంతిలో ప్రవేశించారు వాళ్ళకి కాదని చెప్పేసి దేవుడు అంతగా ఆయన కోపడినంటే అని ఎంత ఎంతగా ఆయనని బాధ చూడండి అందుకే పౌలు చెప్తాం చూడండి ఇప్పుడు సహోదరులారా జీవం దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని హృదయంలో మీలో ఎవరికైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూడండి అందుకే ఎబ్రీ సంఘానికి పౌలు చెప్తుడు అంటే ఇవన్నీ పౌలు ఎందుకు జ్ఞాపం చేస్తుండ్రుడు రిపీట్ పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ వాక్యము ఎందుకు ఇక్కడ కృత నిబంధనలో జ్ఞాపకం అట్లా జీవిస్తున్నారు వాళ్ళు ఈ రీతిగా కాబట్టి వాళ్ళకి జ్ఞాపకం చేయాల్సి వస్తుంది అందుకే మన ప్రభు ప్రతి క్షణం మనకు అవన్నీ హెచ్చరిస్తూనే ఉంటాడన్ని కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా వాళ్ళు జీవించినట్టు మనం జీవించు పౌలు అంటాడు వారు వారు దృష్టాంతులకు సంభవించి యుగవంత ముందు మనకు బుద్ధి కలుగు ఇవన్నీ రాయబడ్డాయి కాబట్టి వారు జీవించట్టు మనం జీవించొద్దు అంటాడు అక్కడ ఇస్రాయల్ ప్రజలు ముసుగు వేస్తున్న వాళ్ళకి కానీ మనం ముసుకులేని మొక్కంతో మనం ప్రభుని ఆరాధిస్తుంది చెప్తున్నారు అక్కడ కొలందీ సంఘంకి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేని కంటే వాళ్ళంతా విశ్వాసం లేకుండా వాళ్ళ హృదయాలు ఏం చేసి ఎందుకు తప్పిపోతుందంటే వాళ్ళ దుష్ట హృదయాలుగా మార్చుకున్నారు వాళ్ళు కఠిన పరుచుకున్నారు వాళ్ళు కాబట్టి మనం జాగ్రత్త చూసుకోవాలన్న చూడండి నేడు మీరు ఆయన శబ్దము విని కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠిన ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవరైనా కఠిన నేడు అను సమయం ఉండగానే అంటే వాళ్ళు కఠినపరుచుకున్నట్లు ఆయన శబ్దం విన్నప్పుడు మనం కూడా కఠిన పరుచుకోవద్దు పాపం వల్ల కలుగు భ్రమ చేత కఠిన పరుచుకున్నట్లు నేడు అంటే పాపం వల్ల కలుగు భ్రమ అంటే ఒకవేళ పాపం వల్ల వాడికి ఈ వాక్యం తగిలితే వాడు దాని వల్ల భ్రమ పడతాడు కఠినపరుచుకుంటాడు కాబట్టి అటు కఠిన పరచుకోవద్దు అని అక్కడ కఠిన పరచుకోకుండా చూడండి నేడు అను సమయం ఉండగానే ఈరోజే ప్రతి ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోనండి చూడండి ఇదంతా మనకి ఎందుకు దేవుడు మనకి నేర్పిస్తున్నప్పుడు మనం ఒకరికొకరు మనం హెచ్చరించుకోవాలా ఒకరినొకరు మనం అరివి ఎందుకంటే చూడండి ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ రీతిగా మనం జీవించకపోతే చూడండి ఏముంది అక్కడ ఒకరికొకడు బుద్ధి చెప్పుకోనండి ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతం వరకు గట్టిగా చేపట్టిన వాళ్ళని చేపట్టే చేపట్టిన ఎడల క్రీస్తులు పాలు వారవ ఇందుము చూడండి ఏముంది అక్కడ మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసము నీకు మొదటి నుంచి ఎలాంటి విశ్వాసం ఉంది మొదటి నుంచి నీ ఆసక్తి ఏ రీతిగా ఉంది నీ నీ నీ యొక్క దేవుని నీకున్న ఆ తీర్మానం ఏ రీతిగా ఉంది అది ఏం చేయాలంట అది గట్టిగా మనం దృఢంగా దృఢ విశ్వాసమును అంతం వరకు అంట చూడండి మనకున్న మొదటి విశ్వాసము దాన్ని దృఢ విశ్వాసం అంటే మనం దృఢపరచుకోవాలి అంటే మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలా చూడండి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలా దాన్ని ఏం చేయాలంట అంతం వరకు అంటే అంతం వరకు అంటే యుగ సమాప్తి వరకు ఇప్పటి నుంచి అంతం వరకు మనకున్న మొదటి విశ్వాసం అంటే మొదటి ఉన్న దృఢ విశ్వాసము ఏం చేయాలంట మనకున్న దృఢ విశ్వాసము అంతం వరకు గట్టిగా పట్ చేపట్టిన వాళ్ళనే క్రీస్తులు పాలువరేనంటే చివరి వరకు ఆయన కొరకు మనం ఆయనలో మనం పాలువారు అంట అప్పుడు ఆయన పర్లోక రాజ్యంలో మనం ఉంటాం ఆయనతో పాటు మనం జీవిస్తాం ఆయనతో పాటు మనం నివసిస్తాం మనం ప్రభుతో పాటు ఆ సింహాసనం మీద మనం కూర్చుంటాం అక్కడ అంత ఆధిక్యత ప్రభు మనకి ఇస్తారంట చూడండి అందుకే చాలా జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి విని కోపం పుట్టించిన వారెవరు వాళ్ళంతా ఎవరు కోపం పుట్టించారు మోస చేత నడిపింపబడి ఐగిప్తు దేని నుండి బయలుదేరి వచ్చిన వారే కదా అంటే ఎవరు కోపం పుట్టించు మోస చేత ఐగిప్తు దేశించి నడిపింపబడిన వాళ్ళకి అంటే ఇష్టం గురించి చెప్తున్నాడు అక్కడ పుట్టించిన వారు ఎవరు మోషే చేత నడిపింపబడి ఐగిప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారే కదా ఎవరి మీద ఆయన నలభదేళ్ళు కోపించను ఎవరు మీద కోపాడు నలభై సంవత్సరాలు చూడండి పాపం చేసిన వారి కదా చూడండి ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ ఆయన కోపం రగులుకుంటుంది ఎందుకంటే ఆయన పాపాన్ని భరించలేడు ఆయన పాపాన్ని భరించలేడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన సెలవులో నా దేవ నా దేవ నా నీవేలా చూడండి అందుకే ఆయన శినుమలో నా దేవా నా దేవా నన్ను వేళ నన్ను చేయవచ్చు అని ఆయన ఉన్నప్పుడు చూడండి ఒక క్షణము తండ్రి ఆయన్ని విడిచిపెట్టేసింది ఎందుకంటే ఈ లోక పాపం ఒక్కసారి ఆయన మీద భరించింది చూడండి ఆయన నా దేవా నా దేవ అన్నాడు అంటే ఒక ఒక మానవుల్లాగా ఒక సేవకుల్లాగా ఉన్నాడు అక్కడ అంటే తండ్రిని సంబోధిస్తున్నాడు కాబట్టి ఆయన ఒక దశలో మానవుల్లాగా కనిపిస్తున్నాడు సినుమలో ఒక దశలో దేవుళ్లాగా కనిపిస్తున్నాడు కాబట్టి ఆ క్షణము నా దేవా నా దేవా అన్నాడు నీవేళ నా చేయి విడుచు అంటే ఒక కుమారు లాగా తండ్రిని సంబోధిస్తుంది ఎందుకంటే ఆయన ఆ క్షణము తండ్రి ఆయన విడిచిపెట్టిండు అన్నట్టు ఎందుకన్నప్పుడు ఆయన ఒక్కసారికి లోక పాపం అంతా ఆయన మీద ఆయన పాపంగా మారిపోయిండు ఆయన పాపం చేయలే మన ప్రభువు కానీ మన పాపం అంతా ఆయన మీద పడ్డప్పుడు ఆయన చూడలేకపోయాడు అందుకే ఆయన ఆయన ముఖం తిప్పుకున్నాడు అంటే ఆయన చూడలేకపోయినాడు అందుకు చేయి విడుస్తున్నాడు ఆ ఒక్క క్షణం చూడండి తర్వాత ఆయన తిరిగి లేచినట్టు మనం చూస్తాం అంటే పాపాన్ని ఆయన భరించలేడు అన్నట్టు అంత గొప్ప దేవుడు మన పబ్బు ఆయన పరిశుద్ధుడు పాపాన్ని ఆసహించుకునేవాడు కానీ మనం తప్పిపోతూ ఉంటాం మనం ఏదో ఒక మనం పడతా ఉంటాం లేస్తూ ఉంటాం కానీ ఆయన కృప ఎంతగా మన ఉంది ఆయన ఎంతగా కృపయిస్తున్నాడు మనకి మనం ఎంతగా మనల్ని క్షమించి ఆయన మనం నడిపిస్తున్నాడు అనే విషయం నాకు అది చూస్తే ఎంతగానే బాధ అనిపిస్తుంది ఏడిపోస్తుంది మనం ఎన్నో మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న పొరపాట్ల మన జీవితంలో సాజంగా జరుగుతూ ఉంటాయి కానీ అవి కూడా జరగొద్దు అన్నట్టు కాబట్టి మనం ఆ టైంలో ఉన్నా కానీ ప్రభు ఆయన కృప ఇచ్చి మనం కాపాడుతున్నాడు చూడండి ఎంత భయంకరమైన కాలం ఉన్నప్పుడు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు కానీ మనకు ఆయన కృప ఇచ్చి మనం అంతగా ప్రేమిస్తున్నంటే ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడు ఇప్పుడు కృప ఆయన కృపకాలం అంటే కృప ఇస్తున్నాడు మనకు ఆయన ఎద్దకు వచ్చేవాడికి కృప ఉంటుంది ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఖచ్చితంగా కృప ఉంటుంది క్షమాపణ ఉంటుంది కానీ అనేకులు దాన్ని గ్రహించలేకపోతున్నారు ఆ క్షమాపణ కొంతకాలం వరకు ఉంటుంది అది ఎండ టైం కు మనం దగ్గర పడుతున్నాం కాబట్టి మనం సంపూర్ణ మనం సాగిపోవాల కాబట్టి ఆయన చూడండి ఎందుకు కోపగిస్తున్నాడు పాపం చేసిన వారి మీదే కదా చూడండి ఎందుకు కోపగిస్తున్నాడు తండ్రి అన్నప్పుడు పాపం చేసిన వారి మీదే కదా ఆయన కోపమిచ్చింది ఎవరి మీద నలభైదేళ్ళు ఆయన కోపగించాను పాపం చేసిన వారి మీదే కదా వారి శవములు అరణ్యంలో రాలిపోయిను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని వచ్చి ప్రమాణం చేసాను అవిదేలను వారు వచ్చే కదా కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయినా మనం గ్రహిస్తున్నామంట చూడండి వాళ్ళ అవిశ్వాసం చేతనే ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు కానీ ఆయన విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది ఇంకా మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించలే ఆయన తిరిగి వచ్చినప్పుడు సంపూర్ణంగా మనం ఆయనలో మనం ప్రవేశిస్తామన్నట్టు మనం వెయిటింగ్ లో ఉన్నామంట చూడండి అందుకే కింద చూస్తుండడు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదామన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా అంటే ఇంకా ఉంది అది మీలో ఎవరైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతురేమో అని భయం కలిగి అందుకే మన ప్రతి క్షణం చాలా భయభక్తులు కలిగి మనం ఉండాలా ఎందుకంటే వాడు ఏ రీతిగానే వాడిని నేను మోసగించవచ్చు నీ స్వకీల నేను మోసగిస్తాను నీ నీ నీ ఫ్రెండ్సే నేను మోసగించవచ్చు ఎందుకంటే వాక్యం ఉంది నీ స్నేహితు ప్రాణ స్నేహితులు కూడా సరే అది ఆత్మీయ అర్థం చేసుకోవాలా ఈ లోపంలో మనకు చాలా మంది మన మనతో పాటు ఉన్న వాళ్ళు స్నేహితులుగా ఉంటారు కానీ అది దాని గురించి చెప్పబడింది కాదు అది అది ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం కాబట్టి అంటే దాని అర్థం ఏ రీతిగా అర్థం చేసుకున్నాంటే నువ్వు నమ్మాల్సింది నీ ప్రభునే మానవును నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది అంటే నీ నీ విశ్వాసం నీ దేవుని మీదే ఉండాలా నీ ప్రభునే నువ్వు నమ్మాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నావు అన్నట్టు మనుషులు నమ్మొద్దని అని ఏ రీతిగా అన్నప్పుడు ఈ ఈ వ్యాక్యం మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది కాబట్టి అందుకే ఇస్రాయల్ ప్రజలు ఆ రీతిగా తప్పిపోయిన విషయం చెప్తున్నాడు ఏముంది అక్కడ వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిను కానీ వారు విని వారి చేత వారితో విశ్వాసం గల వారి కలిసి ఉండలేదంట వాళ్ళు విశ్వాసం గల వారి కలిసి ఉండలేదు చూడండి గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది చూడండి కాబట్టి విన్నో వాక్యం అంతా అయిపోతుంది ఎంతో ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం కదా అందుకే పౌలు హెబ్రీ సంఘానికి ఏం జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడం యాజకుల ద్వారా మా ఎప్పుడు కూడా మాట్లాడలేదు యాజకుల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడిన పాత నిబంధన కాలం అంతా యాజకుడు బలి అర్పించేటోళ్ళు కానీ ప్రవక్తలతోనే మాట్లాడాడు ఆయన దేవుడు కానీ ఆ టైంలో కూడా వాళ్ళు వినకుండా వాళ్ళ హృదయాలు కఠినపరుచుకొని జీవిస్తున్నారు కాబట్టి ఈ టై చివరి టైంలో కూడా అనేకులు కఠినపరచుకున్నారు కదా దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా ఈ లోకం మీద ఈ లోకం వాటి మీద విశ్వాసం పెడతాడు దేవుడే స్వస్థపచ్చే యహోవనే అనడు ఆయనే స్వస్థపరిచే దేవుడు స్వస్థపచ్చే వాళ్ళని విడిచిపెట్టి ఈ లోకంలో పరిగెత్తే అవిశ్వాసమా కాదా కాబట్టి ఆ టైం కు మనం దగ్గర పడినాం ఇప్పుడు ఇప్పుడు మనకి ఒక పరీక్ష అన్నట్టు చూడండి ఇది ఒక పరీక్ష అంటే మన విశ్వాసం ఇప్పుడు పరీక్షింపబడుతుంది చూడండి ఎందుకంటే శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ ఇస్తల ప్రజల్లో ఏం చేశారంటే దేవుని దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంట ఈ లోకాంతో సంధి చేసుకున్నారు అధిగుప్తులతో సంధి చేసుకున్నారు దేవుని విడిచిపెట్టేసి ఏం చేశారంట ఆయన దగ్గర విచారణ చేయక ఏం చేస్తున్న తన ఆత్మ నియమిపేదాన్ని సంధి చేసుకోవచ్చు దేవుని ఆత్మ నడిపించిన దాన్ని సంధి చేసుకునొచ్చు వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలం చేత చూడండి తాము తాము బలపరుచుకున్నటకు ఐ ఆ శరణ జోచకు ప్రయాణం చేయుదురు చేయుదురు అంటే చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు కూడా ఐ మన తిరిగి మళ్ళా బానిసత్వంలోకి పోతున్నారు చాలా మంది అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా పడిపోయిన సేవకులు అన్నప్పుడు ఆత్మలో వాళ్ళు ఆత్మీస్థితిలో వాళ్ళు కోల్పోయిన వాళ్ళు తిరిగి వాళ్ళు అందుకే నేను మనం ఒక వ్యాఖ్యను హెప్పరా పత్రికలో చూడండి మనం వెలిగింపబడి ఇది చాలా కష్టతరమైనది ఎందుకంటే ప్రజలు ఎందుకు వాళ్ళు వాళ్ళు నిలవలేకపోయిన వాళ్ళు అంత భయంకరంగా వాళ్ళు దేనికి తిరుగుబడతానని చేసినప్పుడు కాబట్టి అందుకే మనం వారు చేసేటట్టు మనం చేయటం అదే చెప్తున్నాం వారు వారికి వారు చేసినట్టు మనం చేయొద్దని చెప్తున్నాను ఆరోగ్యం నాలుగవ వచనంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముల రుచి చూసి చూడండి ఒకసారి వెలిగింపబడినప్పుడు నువ్వు వెలిగింపబడిన వాళ్ళు రక్షణ బంధు వాళ్ళంతా వెలిగింపబడిన వాళ్ళే అందరూ వెలిగింపబడిన వాళ్ళ విషయం చెప్తున్నారు అక్కడ పరలోక సంబంధమైన వరముల రుచి చూసి అంటే ఆత్మవరాలు కృపవరాలు రుచి చూసిన వాళ్ళు ఇళ్ళంతా రుచి చూసి పరిశుద్ధ ఆత్మలో దేవుని ఆత్మలో పాలువారైన వాళ్ళు ఆత్మలు సంపూర్ణంగా నడిపింపబడిన వాళ్ళు ఆత్మలు సంపూర్ణంగా ఎదిగిన వాళ్ళు చూడండి ఎంత పవర్ఫుల్ వీళ్ళంతా పరిశుధాత్మలను పాలేవారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయిన వారంట చూడండి ఇన్ని అన్ని అనుభవాలను అంటే దుష్ట శక్తులతో సైత శక్తులతో విజయం పొంది వీళ్ళంతా ఒక గొప్ప యుద్ధం చేసిన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళు తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారిని మరల చిలువ వేయిచు వను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరిష్ అసాధ్యం అంటే చాలా కష్టం అంటాడు అసాధ్యం అంటే చాలా కష్టం అంటే వాళ్ళు మళ్ళా నూతన పరచపడాలంటే మళ్ళా తిరిగి వాళ్ళు ఇవ్వాలంటే చాలా కష్టం అంటారు కానీ ఆయన తలుచుకుంటే లేపుతాడు కానీ ఆయనకి మన హృదయాలు కఠినపరచుకుంటే ఆయన ఏం లేపుతాడు ఆ ఇస్రాల్ ప్రజలు కఠినపరుచుకున్నట్లు నలభై సంవత్సరాలు వాళ్ళు అద్భుతాలు చేసి అట్లా కష్టం అన్నాడు అందుకే ఒక్కసారి పడిపోయిన వాళ్ళు తిరిగి లేవడం అంటే చాలా కష్టం ఎందుకంటే అంత భయంకరమైన వాడు ఒక్కసారిగా నిన్ను నీకు అవకాశం ఉన్నట్టు వాడు ఇంతకాలం వాడిని భయంకరంగా నువ్వు చిత్రహింసలు పెట్టి వాడు రాజ్యాన్ని మూలగొట్టినప్పుడు అవన్నీ నువ్వు నువ్వు అవన్నీ దేవుడి నుంచి తొలగిపోయి తప్పిపోయి కింద అప్పుడు వాళ్ళు వాడు వాడు వాడిని మీద బదలా తీసుకుంటారు వాడు వచ్చే దుష్ట ఒక్కసారి వచ్చి నీ మీద పడినప్పుడు నువ్వు కిందికి వెళ్ళిపోతావు నిన్ను ఇంకా పైకి లేవని ఆ దుష్ట అంటే అంతగా భయంకరంగా వాడు నిన్ను పైకి లేవునంట అందుకే అసాధ్యం అని చెప్పాడు పౌరుడు అది అసాధ్యం ఎట్లనగా ఎందుకు అసాధ్యం భూమి మీద తరచుగా వర్షము కురియును వర్షమును తాగి అంటే ఎంత వర్షం భూమి మీద పండగానే అది తాగుతుందంట వ్యవసాయం కొరకు ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైరును ఫలించు పైరును ఫలించి దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముళ్ళ తొప్పులను గచ్చప్ తీగులను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపముకు లో పొందదగినగు పొంద తగిన దగును తది కాల్చివేయబడి అంటే అంటే ఆశీర్వదిన అంటే మంచి పైరుగా మంచి వర్షము మంచి పైరుగా ఉండాల్సింది ఫలం తీసుకోవాల్సింది మనం ఆ దేవుని ఆశీర్వాదము పొందాలి పొందాల్సింది మనము ఇతరులకు ఆశీర్వాదంలో నడిపించాల్సిన మనము ఆ రీతిగా మనము పతనం ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పింది చూడండి అయితే ముళ్ళ అంటే మనలో మన మనలో ముళ్ళ గచ్చ పొదలు వాటి మీద పెరిగితే అది పనికి రాకుండా పోతుంది కదా చూడండి ఒక పైరు పైరు మంచిగా దేవుడు నిన్న చూసిన వాక్యం అది విశాఖ గ్రంథం ఐదో దేవుడు ఆయన రాళ్ళు మొత్తం వేరేసి మొత్తం మెత్తని భూములను బాగా చదులు చేసి ఒక మంచి ద్రాక్ష శ్రేష్టమైన ద్రాక్ష నాటి దాని చుట్టూ బుర్జు కట్టి దాని చుట్టూ ప్రాకరలాగేస్తే అది ఏం చేసింది చివరికి కారు ద్రాక్ష దాసింది కాబట్టి కాలుదర్శలు కాసినప్పుడు ఏం జరుగు ఏం చేయాల సరే ఆ ఆ యజమానుడు ఎంత ఓర్పు గలవాడు గనుక మనం చూస్తాం లోకాస్త వార్తలో అయ్యా ఇది మూడేళ్ల నుంచి అంజురపు చెట్లు పనులు కాస్తలేదు ఇది ఏం చేయాలయ్యా దీని దీన్ని నరికి వేయమని చెప్పమాను ఇది మూడేళ్ల నుంచి చూస్తున్నా దీనికి ఏ ఫలం వస్తలేదు ఇది ఎప్పుడు కూడా ఫలిస్తలేదు ఇది మంచిగా ఉంది అందంగా పచ్చగా బాగుంది కానీ దాని దగ్గర పోతే ఆకులు తప్ప ఏం లేవు దాని ఈ చెట్టు నరికివేయమంటే ఆ యజమానుడు చెప్తే ఆ తోటమాలు ఏం చెప్తాను తెలుసా అయ్యా ఈ సంవత్సరం కూడా ఆగుదామయ్యా మూడేళ్ళు ఆగినాం కదయ్యా ఈ సంవత్సరం కూడా ఆగుదాం ఇప్పుడు కూడా కొంత మళ్ళా ఆగుదాం అని చెప్తే దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినట్టు మనం చూస్తే ఆ తోటమాలు మన దేవుడు మనల్ని పెట్టిడు కదా తోట యజమాని మన ప్రభు ఒక దశలో ఆయన తోటలా కనిపిస్తాడు ఆయన తోటలో మనం ఒక చెట్టులాగా కనిపిస్తూ ఉంటాం అంత మన ప్రభుకే సాదృష్యం కాబట్టి ఆ తోటమాలు చెప్తున్నాడు ఇంకొంత కొంతకాలం టైం ఇద్దామయ్యా ఈ సంవత్సరం కూడా టైం ఇద్దాం ఫలించినా సరే లేకుంటే దాన్ని నరికేద్దామని చెప్పంటాడు ఇవన్నీ ఆత్మీయమైన విధానాల్లో కాబట్టి ఇదంతా మనం మనకే సాధిష్టం ఇవన్నీ పర్లోక రాజ్యంలో మనుషులు ఎట్లా జీవిస్తే దానికి సాధిష్టం కానీ మనం గచ్చపదలు ముళ్ళ తొప్పులు కానీ మోలిపిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అది మొత్తం తీసేసి మొత్తం కాల్చి అన్నట్టు కాబట్టి యుగ సమాప్తిలో ఇంత భయంకరంగా కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ప్రతి మంచి నేలగా మార్చబడి నూరంతలుగా ఫలించే సేవకుల్లాగా మనం ఉండాలా ఆ అంజూరు ఆ ద్రాక్ష తీగ దినం మనం చూసిన వాక్యం అది తీసుకుని గురించి ఇది నాకు దొరికిన వాక్యం అది విషయ గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఎనభై మూడు అధ్యయంలో ఉంది వాక్యం ఎనభై ఎనభై అధ్యాయం కీర్తన ఎనభై అధ్యయంలో ఇక్కడ చూస్తుంది మన ప్రభు చెప్తుంటారు నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చితివి నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చితివి అన్న జనులను వెళ్ళగొట్టి దాన్ని చూడండి ఐగిప్ప నుంచి ఒక ద్రాక్ష వల్లిని తీసుకొచ్చింది వల్ల అంటే చెట్టు అంటే ఇస్రాయల్ ప్రజలంతా ద్రాక్ష చెట్టుకు సాదృషము ఐగత్తు నుంచి తీసుకొచ్చినట్ట వాళ్ళందరూ అన్ని జనులు వెళ్ళగొట్టి దానిని నాటితీవి అంటే ఆయన వాటన్నిటి వెళ్ళగొట్టేసి మంచిగా నాటినాన అన్యజనులు అన్నప్పుడు ఈ లోకమైన జీవించటోళ్ళు వాళ్ళు అటు వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఆ మంచి నేలం వాటి నాటినంట దానికి తగిన స్థలము సిద్ధపరిచి అంటే దాన్ని ఎంత స్పెషల్ గా చేసినా చూడండి ఆ తీగ కొమ్మ నాటినీకి ఆయన ఎంత స్పెషల్ గా చేసిన విషయం చూడండి ఇస్రాల్ ప్రజలకు ఇచ్చిన అయోగ్యత ఎలుగుగా నియమిస్తే అన్ని జన్లకు వెలుగును పోగొట్టుకున్న దేవుడు మనకి ఇచ్చిన వెలుగు చూడండి దానికి తగిన స్థలము స్థిరపరిచిదివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటని యాపించను చూడండి దాని ఇది విషయం అర్థం చేసుకోవాలి మన వేరు చూడండి ఆ వేరు చెట్టు వేరు లోపలకల్లా అది నాటుకోవాలా అది లోపలకల్లా నాటుకుంటేనే అది నిలబడగలద ఎంత గాలి వచ్చినా ఎంత తుఫాన్ వచ్చిందని తట్టు కదా నువ్వు మోలిస్తే ఆ ఎండగొట్ట ఎంత మాడిపోతావు ఎదుగుదని వేరులో లేదు కాబట్టి వేరులే వేలే జీవితము నిష్ఫలమైన జీవితం అని కాబట్టి ఇక్కడ ఉంది దాన్ని వేరు లోతుగా పారి దేశమంతటి వ్యాపించాను కాబట్టి ఇది ద్వేషమంతా వ్యాపించాలా ప్రపంచమంతా వ్యాపించాలా ఈ తీగ అనేది దేవుని ప్రణాళిక ఇసాల్ ప్రజల పక్షంగా ఉన్న దేవుని ప్రణాళిక ఏంటంటే మిమ్మల్ని అన్ని జిల్లులకు వెలుగ్గా పెట్టినా బూతి గంతవులకు విన్న సాక్షులుగా ఉంటని చెప్తే ఇది ఈ వాక్యం దానికి సాదృశ్యం అని కాబట్టి అది ప్రపంచం అంతా వ్యాపించాలా తర్వాత దాని కొండ దాని దాని నీడ కొండలను కప్పాను దాని నీడ కొండలను కప్పాను అంటే భంచుకుని ఒక ద్రాక్ష తీగ కొండలను కప్పడం అంటే ఏంది ఆశ్చర్యం కదా ద్రాక్ష తె చూసి రద్దీ ఒక పందిర్లాగేసి ఆ దానికి ఒక పందిర్లాగేస్తే ఒక ఐదు ఆరు ఫీట్ల హైట్ ఉంటుంది మరిచి దాని హైట్ పెడుతుంది ఆ మేడ్చెల్ ప్రాంతంలో ట్రైన్ లా అంతా చూసినాం మన లాక్డౌన్ లో ఆ మేము పోయినాం ఆ హోటల్ పోయిన ద్రాక్ష తీగలు పోతే ఒక తీగలాగా అల్లి దాని మీద పందిర వేస్తే ఆ పందిరిలో పోతా ఉంటే అవి గేళల కింద గేలాడుతూ ఉంటాయన్నట్టు వీళ్ళు పోయి పోసుకొచ్చుకుంటూ గుట్టలు తీసుకొని అంటే ఒక అది రాక్ష చెట్టు విధానం అన్నట్టు కానీ అది ఏం చేసిందంటే అది మొత్తం పాకుతుంది అని ఒక తీగ అన్ని పందిరిలాగా మొత్తం అల్లుకుంటే దానికి అంత హైట్ దాని కింద అంత నీడు ఉంటుంది రాక్ష కింద అంత నీడు ఉంటుంది అది మొత్తం అల్లుకుపోతుంది ఆ తీగలు కడితే దాని దాని కింద నీడు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ ఆత్మీయంగా మనం ఏం అర్థం దాని నీడ కొండలను కప్పిన కొండలు అన్నప్పుడు ఒక విధంగా అనుకో తీసుకొని క్రైస్తవస్ అందానికి సాధించం ఈ విధంగా ఈ విధంగా అంటే నీ నీడ అన్నప్పుడు ఒక నీడలాగా ఉండాలంటే నువ్వు దానికి ఆదరణగా ఉండాలా అంటే ఆ ఎంత స్పెషల్ గా దేవుడు తయారు చేసిన విషయం కాబట్టి అనేకులకు ఒక నీడలాగా ఉండాల చూడండి మనం మన ఏ ప్రభు నిజమైన ద్రాక్ష చెట్టు అని కదా తీగలు మీరు కాబట్టి ఆ రీతిగానే ధాన్య గ్రంథంలో ఒక చెట్టు గురించి కదా అది మహావృక్షం ఉంటే దాని చెట్టు కోట్ల కొలది ఆహార ఆహారం ఉండను పక్షులకి దాని నీళ్ళన అడవి జంతువులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆ చెట్టు అంతా అన్ని సేద తీర్చుకుంటాను ఆ చెట్టు దీనికి సాధుశంగా అనిపిస్తుంది అనేది మనం చూస్తాం కాబట్టి దాని దాని నీళ్ళన ఎంతో మంది బ్రతకాలా ఎన్నో జీవులు బ్రతకాలా ఎంతో మంది ఉండాలా అనే విషయం మనం ఆయన ప్రణాళిక చూడండి దేవుడు దాని నీడ బొమ్మలను కట్టెను దాన్ని తీగలో దేవుని దేవదార వృక్షములను ఆవరించను అంటే దాని తీగలు ఎక్కడ పోయినట్ట ఆయన దేవదారు వృక్షంలో అన్నట్టు చక్కగా ఉంటాయి స్ట్రైట్గా ఉంటుంది దేవదారు వృక్షం స్ట్రైట్గా ఉంటుందని ఎప్పుడు చూడలేదు కానీ చక్కగా ఉంటాయని మాత్రం తెలుసు కాబట్టి ఆ వాటికి కల్లుకొని దేవుని దేవదారు వృక్షంలో ఆవరించను దాని తీగలు సముద్రం వరకు యాపించాను సముద్రం వరకు అంటే చూడండి ఎక్కడ తీగ నాటు దేవుడు అది ఎక్కడికెళ్ళా వ్యాపిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా అంతే దేవుని ప్రణాళిక ఏంటంటే మీరు ప్రపంచం అని దేవుని ప్రణాళిక అన్నది కాదు కానీ ఇస్రాల్ ప్రజలు ఏం చేస్తారు అంత అంత నిష్ఫలం చేసేసింది అనిలు కూడా రానిలేస్తామంతా ఆ ఎరుసలే మందిరంలోకి అనిలు రానిలే వాళ్ళకి అంతా బిజినెస్ చేసిన వాళ్ళ బయట అనులో ప్రాణానం పెడితే దేవుడు చేసిన వాళ్ళంతా అంటే ఎంత భయంకరంగా వాళ్ళు జీవించిన దాని కాబట్టి పౌల్ గ్యాప్ అనిపించింది దాని విషయం కాబట్టి అవన్నీ ఏం చేస్తాయంట చూడండి వ్యాపించాను ఏ నది వరకు దాని బొమ్మలు వ్యాపించింది రోవర్ నడిచే వారు అంతా వేయినట్లు దాని చుట్టూ నున్న కంచెలను నువ్వు ఎలా పాడి చేసి తిని ప్రభుత్వ ప్రభుత్వరికి వాక్యం అంతా మారిపోతుంది అంటే అంత కంచుగా దేవుడు కాపాడిన దేవుడు ఒక్కసారిగా ఏం చేస్తున్న రోవ నడిచే వాళ్ళు అంతా దాన్ని పెంచేస్తున్నారు దాని చుట్టూ కంచెలను ఎలా పాడి చేసి దేవుడు ఎందుకు పాడు చేస్తుంది అడవి పందిని వాటిని మెగిలించున్నది పొలం నుండి పశువులు అధిపతి యహోవా దేవా ఆకాశం నుండి మరల ఈ ద్రాక్ష వాళ్ళని దృష్టించము నీ పుడి చేతి చేయి నాటిన మొక్కను కాయము రండి ఇక్కడి నుంచి మా అంత బాగుంటే ఆదానికి పరం చేయడం నీ కొరకు నీ ఏర్పరచుకున్న కొమ్మను కాయము అంటే కొమ్మ ఇక్కడ రాసిన మనము కుమారుడు అని అర్థం కాబట్టి నువ్వు అంటే నేను ఒక విధంగా అర్థం చేసుకుంటే ఏమారుడు మన ప్రభుకు సాధు ఈ కొమ్మ ఈ కొమ్మ మన ప్రభుకు సాధు రండి కాబట్టి మనం ఆయన కొమ్మల ఆయనలో మనం అటుకట్టుబడిన నీ కొరకు నేను ఏర్పరచుకున్న కుమ్మని ఖాయము అది అగ్ని చేత కాల్చబడినది నర్కబడి ఉన్నది నీ కోప దృష్టి అశించుతున్నారు చూడండి ఇవన్నీ మనం చూస్తాము కాబట్టి ఆయన తిరిగి మళ్ళా అంటు కడుతున్న విషయం కాబట్టి ఎవరైతే తిరిగి పశ్చాత్తాపడి ఆయన తిరిగి ఆయన శరీర రక్షణ ఉంటుంది కాబట్టి కాబట్టి యుగ సమర్థం గొప్ప తిరిగి మళ్ళా వస్తుంది తిరిగి కాబట్టి మన సేవ జీవితం మరి ఆ తీగ మన ప్రభు నాటి ఆ తీగ ప్రపంచం మనకి వ్యాపించాల అనేక రిక్కు నీళ్ళ దాక వల్ల అనేక రిక్కువల్ని ఆ ద్రాక్షణ తినాల ఆ ఫలాలను పొందుకోవాలని కానీ ఏసు ద్రాక్ష తీగలం ఆ ఫలాన్ని మనం ఇవ్వాలా అని కాబట్టి ఆయన ఆయన తీ భయంకరంగా జరుగుతూ కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మన యూటర్ తీసు మన ప్రభు ముందు ఆయన వైపు చూస్తూ మన ఆయన కురియతకు మన పరిగెత్తం అలాంటి స్తోత్రం బ్రహ్మ దూర గొప్ప వందాలేసయ్యా జీవం గల పని జీవాధిపతి వందాలేసయ్యా మా పితల దేవ అబ్రహాం ఇసాకి ఆపిన దేవానికి వందలేసయ్యా అబ్రహాం ఇసాక్కి ఆపం చేసిన వాగ్దానని బ్రహ్మ మీ యొక్క మరణపుస్తాన్ని పుమరుతుందరూ మా చేతుల్లో నెరవేర్చినారు అన్ని జలుకు ఇసా వెలుగుగా పెట్టినారు అది వాళ్ళు పోగొట్టుకున్నారు అదే మాకు అనిలువైన మాకు బ్రహ్మ ఆ వెలుగును మీరు మాకు అడిగిరించినారు మేము మటుకు హెచ్చరించడం బవ్వా వారు వారు అవిధితో చూపించట్టు మీరు చూపించుతారు ఆ కైబు సంఘానికి ప్రవ్వ ఇష్టాల పూజలు ఎట్లా జీవించిన భవిష్యత్తులో ఆ కాలంలో ఆ రుణి జ్ఞాపం చేస్తున్నారు మీరు వారి వల్ల ఉండకపోతే హెచ్చరిస్తారు ఈరోజు కాబట్టి క్షణం మేము మిమ్మల్ని పోలిపి నడుచుకోవాల మీ మాట విని మేము మేము భయపడాల మీతో భయంతో మేము జీవించాల మా హృదయాల్లో కఠిన పరుచుకుని ఒకవేళ కఠిన హృదయాలను తొలగించం మా హృదయాన్ని శుద్ధికరించడం పవ్వ హృదయం ఎంతో మా హృదయం ఎంతో అశుద్ధంగా ఉండాల ఎందుకంటే అశుద్ధత లేకుండా మిమ్మల్ని మీరు చూడలేని ప్రభావం మీరు మా హృదయంలో కాబట్టి మా హృదయాలు మా కళ్ళని మా చెవులోని స్వస్థపరచం అయినా ఈ లోకం భయంకరంగా హింసిస్తున్నది ప్రభావ మీ బిడదు ప్రభావ అనేకమైన మాటలు వాటిని హింసిస్తున్నాడు ప్రభావ మనుషులైనా ప్రభావం అయినా కానీ ప్రభులు మేము దీవిస్తున్నాం ప్రభావ ఏ సూత్రంలో ఓ ప్రభావ మేము ఆ రీతి మేము మీ ప్రేమను మేము పొందుకోవాలా మీ మనుషుని మేము పొందుకొని ప్రభావ మేము అనేకలు మీ శుభ ప్రకటించాలా అన్నింటిని తాళాలా అన్నింటిని భరించాలా మాకు మా గురియతకు మేము పరిగెత్తాలం బ్రహ్మ పౌరు కూడా ఎన్నో హింసలు పొందిన బ్రహ్మ ఎన్నో విధానాలు పొందిన అయినా కానీ ప్రభ ఆయన గురి మటుకు ఆయన దర్శనం మటుకు మెచ్చిపెట్టలేదు ఆయన దర్శనం ఓ ప్రభ చివరి వరకు అది జ్ఞాపకం చేస్తుంది బ్రహ్మ ఆయన మరణం కాబట్టి మేము కూడా ప్రభ ఆ రీతిగా ముందుకు సాగిపోదా అలాంటి సేవా చేత నడిపించడం వైరస్ బాధితులందరినీ స్వస్థపరచడం ప్రభావ వైరస్ ప్రభు విజృంభిస్తున్న ప్రభావ ఎంతో మంది ప్రభావాలైన చనిపోతున్నారు బాబా కనికరించడం ఆయన కృప చూపించిన ప్రభావ వాళ్ళు క్షమించండి ప్రభావ స్వస్థపచ్చనిక ఎంతో మంది మరణ పడుతులు ఉన్నారు బ్రహ్మ హాస్పిటల్స్ లో ప్రభావ ఎంతో భయంకరంగా ఉన్నారు బ్రహ్మ ఆయన కనికరించిన ఎవరి జీవితాలను ఓ ప్రభావం క్షమించండి ప్రభావ పత్తి పిండి మీద ఆకర్షించుకున్న బ్రహ్మ ఆయన ఇస్తే ప్రతి ఒక్కరి వైరస్ మంచి మీరు కాపాడమైన ఆ కలువరిచి చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని అయినా మూసూరు ప్రార్థన చేసిన ప్రభావ నేనా తెగులు ఆగిపోయిన బ్రహ్మ నా దేవనా ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన మార్పక్షంగా బ్రహ్మ కనికరించండి మన ఓ ప్రభావ మేము మాకి ప్రార్థన చేసినాం బ్రహ్మ ఏచికర గ్రంథంలో మీరు ఆ వాక్య చూపించినారు ప్రభా మాకు నైనా ప్రభావ ప్రాకారం దిట్ట పుష్ఠకును బ్రద్దలైన సందులో నిలుష్టకు తగిన వాడు ఎవడై ఎంత విత్కన ఎవడు కనిపిస్తానని మీరు అన్నారు ప్రభావ కాబట్టి మేము ఉన్నాం ప్రభావ ఆ పాకాల మీద దిట్టపరచాలా ప్రభావ ఓ బ్రద్దలైతున్న సాందులు మీద నిలబడాలా వాళ్ళ జీవితాలను మేము మీ తోటకు నడిపించాలా ప్రభావ మేము నిలబడుతున్నాం ప్రభావ నైనా మమ్మల్ని నిలబెట్టండి ప్రభావమని ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి మీతో ఆకర్షించుకోండి వ్యాక్సిన్ నుంచి కూడా మీరు కాపాడమని ప్రాదిష్టం అయినా మీరు అక్కడ తొలగొంది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేక మీరు సిద్ధపరాలా ప్రభావ బహుశ్రమల కాలంలో మేము వింటున్నాం ప్రభావ మేము నిరుచాపడకుండా ప్రభావ సోమ చెల్లిపో అలసిపోకుండా ప్రభావ మీ వైపు చూస్తే మా గురి మేము పరిగెత్తాలా ప్రభావ మాకు ఇచ్చిన మా ఏర్పాటు మేము నిత్యం చేస్తే మరీ జాగ్రత్త పడాలా అంతవరకు సహించి వాక్యం చెప్తున్నాం అప్పుడే క్రీస్తుల మీరు పాలువారే ఉంటే వాక్యం చెప్తుంది ప్రభావ కాబట్టి అంతవరకు మాకున్న దృఢ విశ్వాసాన్ని అంతవరకు మేము గట్టిగా పట్టుకుంటే అప్పుడే మీలో మేము ప్రవేశించగలమని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభావ అలాంటి విశ్వాసమైన జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మేము ఇంకా సంపూర్ణంగా తయారు కావాలా ప్రభావ ఇంకా సంపూర్ణంగా మార్చి నడిపించి ప్రతి మీ కొరకు సాక్షులు జీలదేవుడు నమ్మకమైన దేవుడ గొప్ప దేవుడు ఏసేనికి నిశ్చిత ప్రత్యేక బిడ్డనుంచి ఆశీర్వదించండి ఈ కరోనా టైంలో అయితే మేము ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్క బిడ్డనుంచి ఆశీర్వించడం జరుగుతుంది ఎంత కరోనా వచ్చినా వాళ్ళ కుటుంబాన్ని మిలియవనెత్తన ఎంత భయంకరంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసినా జరుగుతుంది అయ్యే అందరూ త్రో నీకరిస్తారు జరుగుతుంది కానీ మీరు మాత్రం త్రునీకరించారు గొప్ప దేవుడు వేసే నీకు వందరించడం జరుగుతుంది ఆ బిడ్డల పట్ల నికృపణ కనుకరణను ఒక దిన వాళ్ళు రక్షించుకోవడానికి ఒక క్షణం మరియు ఛాన్స్ ఇవ్వడం గొప్ప దేవుడు వేసే నీకు వందరించడం జరుగుతుంది అవి రాకడా అతి ఇంకా పాపంలో పడిపోకుండా నికృపణ కనుకరణను దయచండి ప్రతి ఒక్క బిడ్డనుంచి ఆశ్రయించుట్టి కనుకరించడం జరుగుతుంది నిర్ బలమైన వాకింగ్ ద్వారా మీరు విధానం పెట్టి నీకు వంద ద్వారా ప్రభా పరిశుద్ధ వేసే మీకు వందనాలు ప్రభా మహోన్నత దేవుడు వేసే మీరు మీకు ఎంతో వేయలేదు వందనాలు ప్రభా మహిమోన్నత దేవ మీ స్వరాన్ని విన్నాం ప్రభా దాన్ని వేసే ప్రభా మీరు అక్కడ కొరగా వేసు ప్రభా దాన్ని గట్టిగా పట్టుకుని నడవాల ప్రభా అనే కూడా దేవా ఏసయ్యా మీకు ఎంతో వేయలేదు వందనాలు ప్రభా అవును ప్రభా పడిపోయిన వాళ్ళు తిరిగి లేవడం చాలా కష్టం ప్రభా కానీ మీ కృప చేత రాజా మామ్మాయి కాచిన్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మేము ముందుకు వెళ్తూనే ఉండాలా ప్రభా ఇన్ అడుగు వేయడానికి వీలదు పరిశుద్ధుడో ప్రభా కృపడో ప్రభా మనిషిని పరిపరి విధాలుగా తిప్పుకోకుండా ఐసేయ మీ మేము ముందుకు నడవాలా ప్రభా సహాయపడండి కృప జూయించండి బలపరచండి స్థిరపరచండి మీ లోపటైసో ప్రభా ఆత్మకార్యం జరిగించండి ఆయన యుగ మీకే మహిమ కలుగును గాక వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరిని విడుదల మీరు దయచండి ప్రభా మీకు రూప చూపించండి ప్రభా కనికరం చూపించండి ప్రభా సర్వోన్నత దేవ ఏసే మీకు వందనాలు ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి సుప్రభా ఏ సుకరిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి దురస్తులకు ముఖ్యంగా మన కుటుంబస్తులకు వైరస్ బాధలో పడ్డ ప్రతి ఒక్కరికి సాదాకాలం తోడైండు కాక ఆమె